వలసినట్టు సేయు నా గల గుణమిది నలినాక్ష నీ తలపు నాకేమి తెలియదు ఎన్నగా నా పురాకృతమెరుగగాని యొక్క నిన్ను నే గొలిచి తిననే గర్వమెరుగదు మున్ను నేనుండే స్వభావము తలచగాని నీవు మన్నించే అహంకారము మదిలో తలతును వలసినట్టు సేయు నా గుణమిది నలినాక్ష నీ తలపు నాకేమి తెలియదు నేరని నా చేతలు నేనెంతైనా ఎంచగాని పేరిటివాడననేటి పెద్దరికమెంతును మోరతోపున నా మర్మములు చెప్పుగొనగాని సారే వైష్ణవుడన సలిగ చెప్పుదును వలసినట్టు సేయు నా వల్ల గల గుణమిది నెలినాక్ష నీ తలపు నాకేమి తెలియదు ఎమ్ములనే గొంచపడేదెవ్వరికి చూపగాని నమ్మి నీ మరుగుజొచ్చితి బలిమిచూపుదు పమ్మి నన్నింత చేసిన పాపము పొగడగాని నెమ్మది శ్రీవేంకటేశే పొగడుదును వలసినట్టు సేయు నా వల్ల గల గుణమిది నలినాక్ష నీ తలపు నాకేమి తెలియదు